కీర్తన సంఖ్య డెబ్బై నవిన్నియు తన కొరకే వెలి తెట తనలో తెలియుట కొరకే ఉదయమందుటా భవముడుగుట కొరకే చదువుట మేలు విచారించు కొరకే బ్రతుకుట పురుషార్ధపరుడౌట కొరకే ఎదిరికనుట తన్నెరుగుట కొరకే తగులుట బిడివడ తల చుట్ట కొరకే నగులుట కర్మముననుభవించు కొరకే చిగురవుట కొమ్మ జలగుట కొరకే బెగడుట దురితము పెడబాయు కొరకే ఈవల జేయుట ఆవలి కొరకే ఆవల నుండుట ఈవల కొరకే ఈవల నావల శ్రీ వెంకటేశ్వరు చేరుట కొరకే